స హోనత్తు సహ ఓం శాంతి శాంతి శాంతి నిన్న ఒక ఆరు ప్రధానమైనటువంటి సాధన అంగములు అని చెప్పాను ఆ ఆరు కూడా అంగములే అంగి అనేది జ్ఞానం మిగతా ఇప్పుడు నేను చెప్పబోయే ఆరు కూడా అంగాలు ఈ అంగాల్లో ఒక్కొక్కదాన్ని మనం సాధించుకుంటూ సమాహారం చేసుకుని ఈ ఆరింటినీ కూడా మనం సొంతం చేసుకోవాలంటుంది ఈ ఆధ్యాత్మిక సాధనలో సాధకుడికి శాస్త్రం ఒకటి శమహ శమహ అంటే అంతరింద్రియ నిగ్రహ మొట్టమొదటి చూడండి లోపల నుంచి వస్తుంది బయటికి శమము అంటే అంతరింద్రియ నిగ్రహం అంటే మామూలుగా మనందరిని అడిగితే లోపల ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయంటే నాలుగు ఇంద్రియాలు ఉన్నాయండి ఏమిటేమిటనంటే మనసు బుద్ధి చిత్తము అహంకారము నాలుగు రకాలుగా చెప్పుకుంటుంటారు కానీ ఒకటే అది ఒకటే అంతఃకరణ బట్ వృత్తి విశేషాలవి అంతఃకరణ మాత్రం ఒకటే లోపలు ఉండేది ఒకటే అంతఃకరణ కానీ సమయానికి తగుమాటలాడేదవే ఓ మనసా అన్నట్టుగా ఒక్కో సమయానికి ఒక్కోలా అది ప్రవర్తిస్తుంది ఎలాగానంటే సంకల్పాలు వికల్పాలు వచ్చినప్పుడు దాన్ని మనస్సు అని చింతన చేసేటప్పుడు దాన్ని చిత్తము అని దేనైనా నిర్ణయించి నిర్ధారించి ఇదమిత్తంగా ఇది అని చెప్పేటప్పుడు దాన్ని బుద్ధి అని ఇది నేనే చేశాను ఇది నేనే అనుభవిస్తున్నాను ఇది నాది అనేటువంటి అభిమానంతో మాట్లాడేటప్పుడు దాన్ని అహంకారము అని ఈ రకంగా ఈ నాలుగు కోణాల నుంచి అంతఃకరణని నాలుగు రకాలుగా మన ముందు పెట్టారు శాస్త్రకారులు అందుకనే ఈ నాలుగు వృత్తి విశేషణాలు ఏవైతే ఉంటుందో అంతఃకరణ వృత్తి విశేషణ విశేషణాలైనటువంటి నాలుగు కోణాలని ఇక్కడ ఏమంటుందంటే నాలుగు ఆస్పెక్ట్స్తో దీన్ని హ్యాండిల్ చేయాలి బాగా ఆలోచించండి ఎప్పుడు మనస్సులో ఆలోచించండి మనకు ఏదైతే సునాయాసంగా అందుతాయో దాని పట్లే మనస్సు వెళ్ళిపోతుంది వచ్చి పడిపోయే వాటి మీదనే మనస్సు వెళుతుంది కష్టపడే వాటి మీద మనస్సు వెళ్ళదు కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచించండి సంధ్యావందనం చేయమంటే ఏమండి లఘు ఏమన్నా ఉందా ఏవండి గీతాపారాయణం చేయాలండి అని అంటే ఏవండి అలా కాదండి ఏదైనా ఒక్క శ్లోకం చేస్తే గీతాపారాయణం ఫలం అంతా వచ్చేస్తుందో చెప్పండి అదేంటండి అలా అడుగుతున్నారు నిజమే కదా స్వామీజీ అంత విష్ణు సహస్రనామం చదవలేం కనుక కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం జప్యతే పండితేర్నిత్యం శ్రోతుామ్యహం ప్రభో పార్వతీదేవి అడిగింది శివుడు కూడా చెప్పాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే బాగా ఆలోచించింది ఎప్పుడూ మనస్సు సులభంగా దొరికే వాటి మీద వెళ్ళిపోతుంది దాన్ని చేజిక్కించుకోవాలనుకుంటుంది దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది దాన్ని అనుభవించాలనుకుంటుంది దాంతో రమించాలనుకుంటుంది అది ధర్మమా అధర్మమా మంచ చెడ దానికి అనవసరం కానీ బాగా ఆలోచించండి మన మనస్సు కోరుకుంటుందంటే అది కావాలి కానీ లోపలి ఇంకొక ఇంద్రియం ఉంది ఇంకొక వృత్తి విశేషం ఒరే మార్గం మంచిది కాదురా ఇది కరెక్ట్ అయింది కాదురా అని చెబుతుని చూసారా అది బుద్ధి అంతర్వాణి అది బుద్ధి కాబట్టి ధర్మాధర్మ విచక్షణ ధర్మాధర్మ వివేకము బుద్ధికే సాధ్యపడుతుంది అందుకనే ఆత్మానం రథి విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ్చ ఉపనిషత్ అంటుంది ఈ శరీరం అనేటువంటి రథంలో ఆత్మ అనేటువంటి రథస్వామి ఆ రథానికి యజమాని లోపల కూర్చున్నాడు వాడు ప్రయాణం చేస్తున్నాడు ఈ రథంలో ఈ రథానికి సారధి బుద్ధింతు సారథిం విద్ధి బుద్ధి సారధి బాగా ఆలోచించండి ఆ సారధి అనే గొప్పది సారా పక్కన గీత పెట్టండి ఏంటి ధి ధి అంటే బుద్ధి అంటే సారవంతమైన బుద్ధి అని అర్థం అంటే ఎవడిలో అయితే సారవంతమైన బుద్ధి ఉంటుందో సారమంటే ఏంటి చెప్పండి వివేకము సారమంటే ఏంటి వివేకమే సారము ఏది హితమో ఏది అహితమో ఏది సత్యము ఏది అసత్యము ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది ఉచితము ఏది అనుచితమో అర్థమైందండి ఏది కృతము ఏది అకృతము ఈ రకంగా విభజన చేయగలిగినటువంటి వివేకం ఎక్కడుంటుందో అది సారధీ ఆ సార అది లేదనుకుండా వివేకం సారాయి అదేంటి సారాయి పూజుకున్న ధీ సారాయి పుచ్చుకున్నవాడు మందు పుచ్చుకున్నాడు ఏమవుతాడండి వివేకశూన్యుడైపోతాడు అది ఎదురుగా తల్లా భార్య పిల్ల ఏం తెలీదు మనిష పశువా ఏం వాడికి అంతా జగమే మాయా బ్రతుకే మాయా వాడు వాడు కూడా ఇదే మాట్లాడతాడేంటి ఏదాలలో సారమింతేనయ వాడికి ఏదాలలో సారమితేనయ్య సార వేసుకున్నట్టు దానికి సారం అంతే కనిపిస్తుంది అది కాబట్టి సారధి అనే శబ్దంలోనే మీరు చూస్తే సారము అంటే వివేకము అని అర్థం కాబట్టి బుద్ధికి వివేకం కావాలి మనస్సుకి ఏం కావాలి తెలుసండి మనస్సు పరిగెడుతూ ఉంటుంది ఇంద్రియాలు మనస్సు ఓ ఉవిళ్ళు ఊరిపోతుంటుంది తోడు తీసుకుని మనస్సు పరిగెడుతూ ఉంటుంది కానీ ఆ మనస్సుని పరిగెట్టే మనస్సుని బాగా ఆలోచించండి కారు స్పీడ్గా పరిగెట్టొచ్చు నో డౌట్ అందులో ముళ్ళు ఉంటుంది మీటర్ కూడా ఉంటుంది నూట దాకా ఉంటుంది డ్రైవర్ ఎలాంటి వాడు అయ్యి ఉండాలంటే స్పీడ్గానూ వెళ్ళాలి నియంత్రణ కూడా వాడి చేతిలో ఉండాలి ఆ వాహనం మొత్తం కూడా వాడి కంట్రోల్లో వాడి యొక్క అధీనంలో ఉండాలి అందుకనే ఇక్కడ బుద్ధికి చాలా గొప్ప లక్షణం ఉందండి వన్ హూ క్యాన్ మాస్టర్ ద మైండ్ హియర్ లోన్ ఈజ్ ది మాస్టర్ మాస్టర్ మాస్టర్ అనే శబ్దం కదండి అంటే ఉపాధ్యాయుడికి ఆ పదం చెప్తాం కానీ గుర్తుపెట్టుకోండి అక్కడ మాస్టర్ ఏం చేస్తున్నాడు తెలిసింది కూర్చున్న అంతమంది పిల్లల్ని కూడా నియంత్రిస్తున్నాడు ఎలా నియంత్రిస్తున్నాడు కేవలం ఆ వాక్కుతోటి వాళ్ళందరినీ సమ్మోహితుల్ని చేసి కూర్చోపెట్టి వాళ్లని తన వైపుకి పూర్తిగా ఆకర్షింపజేసుకుని తన వశాల్లో పెట్టుకుని తను మాట్లాడే ప్రతి అక్షరము వాళ్ల లోపల అలాగా సునాయాసంగా విడిపోయేలా చేయగలుగుతున్నాడంటే వాళ్ళందరినీ కేవలం తన వాక్కుతో నియంత్రిస్తున్నాడు అందుకని ఆయన మాస్టర్ అన్నారు నిజానికి మన శరీరంలో ఒక మాస్టర్ ఉన్నారు ఎవరు బుద్ధి అతను చేయవలసింది ఏం తెలుసండి ఇంద్రియాలు పరిగెట్టిన మనసు పరిగెట్టిన చిత్తం చేసిన అహంకారం ఎంచేసిన సకలేంద్రియాలు సకల అవయవాలు దేహము అన్నీ కూడా ఎలా ఉన్నా వాటన్నిటిని సమన్వయం చేసి సమాహారం చేసి ఒక త్రాటి మీదకి తీసుకురాగలిగేటువంటి గొప్ప శక్తి బుద్ధి దగ్గరుంది ఆ బుద్ధిని మనం పదును పెట్టాలి సాధనలో అందుకనే ఇక్కడ ఏమంటారనంటే చిత్తము అనేటువంటిది ఇంకొక వృత్తి విశేషం అదేం చేస్తుందో తెలిసండి చింతనకర్తలు చిత్తం అంటారు ఎప్పుడు చింతనమాట గతించిన దాని గురించి ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటుంది చిత్తం బాగా ఆలోచించింది ఎప్పుడు గతించిన దాని గురించి ఆలోచిస్తుంది ఇకపోతే అహంకారం ఉంది ఈ అహంకారం ఉందే నేనండి నేనే మాట్లాడుతున్నానండి నేను ఆత్మబోధన ఎంత గొప్పగా చెప్తున్నానండి నేను కాబట్టి ఇలా చెప్పగలనుడి అహంకర్తృ అహమేవ కర్త ఇది అభిమాని అహంకార బాగా ఆలోచించండి ఆ కర్తృత్వ భోక్తృత్వ భావాలన్నీ తన మీద వేసుకుని అన్నిటికీ తానే కారకుడని ఊరికే ఉందమ్మ ఉట్టికి ఎగిసిపడిందన్నట్టు ఎలా పడుతూ ఉంటుంది ఏం ఉండదు అక్కడ నేనింత నాదింత నేనంత నాదంతా అంత ఇంత అనుకుంటూ ఆఖరికి చూస్తే ఎంత ఉండదు బిడికిడు బూడిదే గుప్పెడు బూడిదే ఆఖరికి ఏం ఉండదు ఇంకా తీసుకెళ్ళి అవతల చేస్తారు కాల్ అది ఇప్పుడు ఏమిటంటే బాక్సులు కూడా వచ్చాయి లోపల పెట్టేలా ఒక్కసారి తోసి రెండు నిమిషాల్లో తీస్తే అసలు మొత్తం స్మాష్ ఏముండదు ఒక్కసారి దాన్ని ఆలోచించుకుంటే ఆ అంతిమ స్థితిని ఆలోచించుకుంటే ఇప్పుడు అహంకారం బాగా అనిగిపోతుంది బాగా ఆలోచించి కాబట్టి లోపలు ఉన్నటువంటి మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటి వృత్తులు ఉన్నాయే ఈ వృత్తి విశేషణాత్మకమైనటువంటి అంతఃకరణ ఉండే అది గొప్ప వస్తువు అదే సాధనకు మనకు కావలసినటువంటి మొట్టమొదటి పరికరం ఈ శరీరం ఏంటంటే ఇది ఒక బండి అంతే ఇది ఒక ఉపాధి ఇది ఒక బండి కారులు కారుకి చక్రాలు అద్దాలు ఈ మడ్గాడు తర్వాత పైన షెల్లు సీట్లు ఇవన్నీ కారు కానీ గుర్తుపెట్టుకోండి లోపల ఇంజన్ లేకుండా ఎన్ని ఏం చేసుకుంటా ఊరికి సినిమాల్లో కారులు యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా అంటుకుంటాయి చూశారండి అవన్నీ ఒరిజినల్ ఏం కాదండి అది అయ్యి లోపల ఇంజన్ తీసేసి పైన స్టెల్ పెట్టి అన్ని పెట్టేసి లోపల తోసేస్తారనమాట లోయలోకి అంతే ఒట్టి ఇంజిన్ పెట్టి తోస్తారు ఒక ఇరవై కార్లు తగలెట్టాడు అనుకోండి వాడు తగలెట్టిపోతాడు ఇంకా తర్వాత సినిమా ఆడదు వాడికి తెలుసు పది రోజులు కూడా ఆడది ఇంతో ఈ కార్లన్నీ తగలెట్టడం ఎందుకని పైన షెల్ అలా ఒక ఐదేసి వేలు కొనేసి ఒక ఇరవై కార్లు కొనేసి ఓ లక్ష రూపాయలు ఇరవై కార్లు తగలెట్టేశానని అంటాడు అయి ఆ ఇంజన్ లెస్ షెల్ కార్ ఇది కూడా అంతే ఆ ఇంజన్ లేదనుకోండి లోపల అది ఇగ్నేట్ చేయలేదనుకోండి లోపల ఏం పనిచేది కాబట్టి అసలు ఈ కారుకి ఈ వాహనానికి ఇంజన్ ఏంటి అంతఃకరణ గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది మొట్టమొదట శ్రమ అంతరేంద్రియ నిగ్రహ కాబట్టి అబ్బాయి ఇంజిన్ని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు శుద్ధం చేసుకుని మనం కూడా చూడండి కార్ని సర్వీసింగ్ తీసుకెళ్తారనుకోండి పైన షెల్ ఉంటుంది అనుకోండి దాన్ని వాటర్ సర్వీసింగ్ చేసి ఎయిర్ కొట్టి బ్లో ఎయిర్ చేసి అంతా క్లీన్ చేసి అన్ని చేస్తారు కానీ ఇంజిన్ని సర్వీసింగ్ చేసేటప్పుడు ఎలా తెలిసింది ఆయిల్ అంతా తీసి వేరేది ఏదో డంప్ చేసి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసి మొత్తం అంతా సక్ చేసి మళ్ళీ లోపల చాలా పురాస్తు ఉంటుంది పైన కారు కడగడానికి పెద్ద కష్టమేం కాదు కాబట్టి లోపల ఇంజన్ని కడగడానికి కూడా చాలా కష్టం ఉండవు ఈ పైన కార్ని కడిగేస్తున్న రోజు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ప్రోగ్రాంకి వెళ్ళాలనుకుంటే ఒకసారి ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే ఓ ఇంకా లోపల కూర్చుని కడిగి కడిగి తోమి తోమి పులిమి పులిమి పాకి పాకి పీకి పీకి ఓ రకరకాలు చేసి ఇచ్చేస్తున్నా చేసి కూర్చుంటున్నాం కానీ లోపల ఇంజిన్ని క్లీన్ చేయడం చూసారండి చాలా ఇష్టం అది ఎలా చేయాలండి దానికొక్కటే మార్గం వేరే రెండో మార్గం లేదు ఏం తెలుసండి భగవన్ మార్గం భగవన్నామం ఒక్కటే ఆ అంతఃకరణని శుద్ధి చేయడానికి అదొక్కటే మార్గం ఈశ్వర నామం అది ఏ దైవమైతే అవ్వచ్చు ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం బాగా మీకు ఈశ్వరుడు ఇష్టం అనుకోండి చేయండి అది కూడా ఒక ఉపాధి కదా ఈశ్వరుడనేవాడు జటా జుటాలు ఒక ఉపాధి కృష్ణుడు ఒక ఉపాధి రాముడు ఒక ఉపాధి విష్ణు ఒక ఉపాధి అమ్మవారు ఒక ఉపాధి మనం దానికి దృష్టి పెట్టుకోకూడదు దాని మీద ఎక్కువ మనం ఏ ప్రయాసం చేసి కృష్ణుడే దేవుడు శివుడే దేవుడు అమ్మవారే దేవుడు పోట్లాటక్కర్లేదు ఒక నామం చాలు మనకు ఒక్క నామం అది లోపల పడిందనంటే పనిచేస్తూ ఉంటుంది ఇంకా దాని నిరంతరం మీరు జపం చేస్తూ ఉండండి అందుకే నిన్న మీకు చెప్పాను ఒక మాట మీ మనస్సుని రెండుగా మార్చుకోండి ఒకటి వ్యవహారాన్ని వదిలేయండి ఒకటి నామజపాన్ని గుడిచిపెట్టండి అప్పుడు ఏమవుతుంది తెలుసండి మీకు అహంకారము పెళ్ళు బికదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు చింతన కూడా ఎక్కువ ఉండదా చిత్తం ఓ గతాన్నంతా కూడా గుర్తు చేసుకోదు మనస్సు కూడా ఆరాటాలు పోరాటాలు సంఘర్షణలు ఉండవు బుద్ధి కూడా చక్కటి విచక్షణ కోల్పోకుండా నిలబడి ఉంటుంది కాబట్టి అంతఃకరణ మొత్తం కూడా మీ స్వాధీనంలో ఉంటుంది నామజపం చేస్తే ఒక ఆయన అంటారు గాలిపటం అందంగా ఎగరాలని ఎగురితేనే గాలిపటానికి అందం మడిచి లోపల పెడితే అందమేంటి ఎగరాలి కానీ అంత ఎగిరే గాలిపటానికి నేల మీద సూత్రం ఉంటుంది వాడి చేతిలో అది ఎంత ఎత్తుకెగిరితే అంత అందం అలాగే నీ మనోబుద్ధులు చిత్తము అహంకారం అది పని చేయాలి చేస్తేనే శరీరానికి అందం బుద్ధి చిత్తం అహంకారం పని చేయకుండా పడిపోతే కోమలో ఉంటాడు మనిషి అవి పని చేస్తుంది కనుక ఇక్కడ మీరందరు నడిచి వచ్చారు ఇప్పుడు వింటున్నారు నేను చెబుతున్నాను ఈ రికార్డింగ్ జరుగుతున్న అందరూ కూర్చున్నాం హాయిగా ఉన్నాం కాబట్టి అంతఃకరణ పని చేస్తేనే ఈ శరీరానికి అందం అంతఃకరణ పని చేయకపోతే రోజుకి పదిహేను వందలు రెండు వేలు ఐసీయు అందులో పెట్టేసి వెంటిలేటర్స్ పెట్టి ఇలా పడుకోబెడతారంతే అది పనిచేయాలి అది ఎగరాలి ఎలా ఎగరాలి ఆ దాని సూత్రం మన చేతిలో ఉండాలి కానీ గుర్తుపెట్టుకోండి ఆ సూత్రం ఎలా ఉంటుంది మన చేతిలో అంతఃకరణ గాలిపటం బయటికి ఎగరాలి అది ప్రపంచంలోకి వెళ్ళాలి వ్యవహారం చేయాలి కానీ దాని సూత్రం చేతిలో ఉంచాలంటే ఒకటే మార్గం ఏం తెలిసింది భగవన్నామం ఒక్కటే దానికి మార్గం ఆ నామం పట్టుకుంటే ఆ గాలిపట ఎగురుతూ ఉంటుంది మీ చేతిలో కూడా ఉంటుంది చాలా అద్భుతమైన నామం భగవన్ నామం అది ఇక రెండోది దమ బాహ్యేంద్రియ నిగ్రహాదమహ బాగా ఆలోచించింది బాహ్యేంద్రియ నిగ్రహణ అది అంతరేంద్రియ నిగ్రహణ ఇది బాహ్యేంద్రియ నిగ్రహ బాహ్యేంద్రియ నిగ్రహణం ఎలాగండి బాహ్యేంద్రియ నిగ్రహణ బాగా ఆలోచించండి మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తా తెలుసండి అవి కూడా ఒక రకంగా కర్మేంద్రియాలతో సమానమే కళ్ళు పనిచేస్తుంది ఏమండి మీ కళ్ళు పనిచేస్తుందా లేదా పని చేయడం అంటే కర్మ చేసినట్టే కదా చెవి పనిచేస్తుందా లేదా అంటే ఏంటంటే కర్మేంద్రియానికి జ్ఞానేంద్రియానికి తేడా ఏంటంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా అనబడతాయి ప్లస్ అవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కావు కేవలం కర్మేంద్రియాలు అంతే ఏంటండి దానికి దీనికి తేడా అంటే కాళ్ళు నడుస్తుంది అంతకంటే ఏం చేయదు అది కానీ ఇప్పుడు కళ్ళున్నాయనుకోండి చూస్తుంది చూడటం అనే క్రియ చేస్తుంది కర్మేంద్రియమే కానీ చూడటం వల్ల మళ్ళీ అది లోపలికి ఒక విషయాన్ని తీసుకెళ్తుంది తెలియజేస్తుంది చూస్తుంది అట్ ది సేమ్ టైం తెలియజేస్తుంది కాబట్టి ఇది కర్మ చేస్తుంది జ్ఞానేంద్రియం జ్ఞాన విషయాన్ని కూడా మనకు తెలియపరుస్తుంది కాబట్టి జ్ఞానేంద్రియంలో కర్మతత్వము కూడా ఉంది కర్మ చేసే విధానం కూడా ఉంది జ్ఞానేంద్రియం అంటే ఏదో జ్ఞానం ఇస్తుంది అనుకోకండి కర్మ కూడా చేస్తేనే జ్ఞానం వస్తుంది కాబట్టి గుర్తు ఏ వ్యక్తికైనా జ్ఞానం సిద్ధించాలంటే కర్మ చేస్తేనే జ్ఞానం సిద్ధిస్తుంది కర్మను విడిచిపెట్టి జ్ఞానాన్ని పొందాలనుకుంటే ఇదిగో కళ్ళు చూడడం మానేసింది అనుకోండి ఎలా తెలుసుకుంటారు మీరు కళ్ళు చూడడం మానేసింది చూడడం అనే క్రియ మానేసింది కళ్ళు జ్ఞానం ఎలా సిద్ధిస్తుంది మీకు విషయం ఎలా తెలుస్తుంది కళ్ళు తెరిచుంచి చూస్తేనే జ్ఞానం అనేది సిద్ధిస్తుంది అందుకనే ఒక ఆయన అడిగారు స్వామీజీ మీరింత చక్కగా వేదాంతాన్ని బోధిస్తారు బ్రహ్మానుభవాన్ని చేసేలా బోధిస్తారు మళ్ళీ ఎందుకండి ఒక శివలింగము అమ్మవారి వెన్ని పెట్టి అర్చన చేస్తారు ఆరాధన చేస్తారు పారాయణం చేస్తారు నామస్మరణ చేస్తారు అంటే ఒక మాట చెప్పాను అబ్బాయి కర్మ చేస్తేనే జ్ఞాన సిద్ధి కర్మను విడిచిపెట్టామా జ్ఞానం కూడా పోతుంది జ్ఞానస్య కారణం కర్మ జ్ఞానం కర్మ వినాశకం ఫలస్య కారణం పుష్పం ఫలం పుష్ప వినాశకం మనం ఎంత గొప్ప వేదాంతైనా సరే ఈ ప్రకృతికి లెక్కలేదు అని ఆర్పేసింగ్ ఒకసారి పట్టుకొని అందుకనే అనుష్ఠానం ఉండాలి ఆచరణ ఉండాలి శుద్ధత ఉండాలి తీసుకునే ఆహారంలో మడి ఉండాలి ఆచరణ మన యొక్క మాటలు మన యొక్క ప్రవర్తన మన యొక్క చూపు మనం ప్రవర్తించేటువంటి పరిస్థితులు మనం ఉండవలసినటువంటి స్థితిగతులు మనతోటి వ్యక్తులు ఇవన్నీ ప్రభావాలు పడుతూనే ఉంటాయి ప్రత్యక్షం అందుకనే వీటన్నిటినీ సంస్కారం చేసుకుంటూ సంస్కరించుకుంటూ ఉండాలి అందుకని ఒక గురువుని ఒక సాధువుని ఆశ్రయించాలి పండితులకి సేవ చేయాలి ఎందుకనంటే వాళ్ళు మనకు ఆ రకమైనటువంటి సంస్కారాన్ని అందిస్తారు మనం బాహ్యేంద్రియాలు కానీ అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బాగా ఆలోచించండి ఈ జ్ఞానేంద్రియాలను పడేటువంటి కళ్ళు ముక్కు చెవులు చర్మము నాలుక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి తినడం అనే క్రియ చేస్తేనే రుచి అనే జ్ఞానం కలుగుతుంది వాసన పీల్చడం అంటే అక్కడ గ్రాణించడం అనేటువంటి క్రియ చేస్తేనే వాసన మనకు తెలుస్తుంది వినడం అనే క్రియ చేస్తేనే మనకు బోధపడుతుంది తెలుస్తుంది విషయం తెలుస్తుంది కాబట్టి జ్ఞానేంద్రియాలు కర్మనూ చేస్తున్నాయి కర్మ చేయడం వల్లనే ఆ జ్ఞానేంద్రియాలకి జ్ఞానం కూడా సిద్ధిస్తుంది అందుకనే వాటిని జ్ఞానేంద్రియాలన్నారు ఈ కర్మేంద్రియాలు ఉన్నాయనుకోండి చేతోటి తీసేదో ఇస్తాం దానివల్ల చేతికేదో తెలుస్తుందని కాదు చేతికి ఏం తెలియదు కాళ్ళతో నడుస్తాం చేతోటి తీసేదో ఇస్తాం దానివల్ల చేతికి ఏదో తెలుస్తుందని కాదు చేతికి ఏం తెలియదు కాళ్ళతో నడుస్తాం చేతోటి తీసేదో ఇస్తాం దానివల్ల చేతికి ఏదో తెలుస్తుందని కాదు చేతికేం తెలియదు కాళ్ళతో నడుస్తాం చేత్తోటి తీసేదో ఇస్తాం దానివల్ల చేతికేదో తెలుస్తుందని కాదు చేతికి ఏం తెలియదు కాళ్ళతో నడుస్తాం చేత్తోటి తీసేదో ఇస్తాం దానివల్ల చేతికేదో తెలుస్తుందని కాదు చేతికి ఏం తెలియదు కాళ్ళతో నడుస్తాం చేతోటి తీసేదో ఇస్తాం దానివల్ల చేతికి ఏదో తెలుస్తుందని కాదు చేతికేం తెలియదు కాలుతో నడుస్తాం చేతోటి తీసేదో ఇస్తాం దానివల్ల చేతికి ఏదో తెలుస్తుందని కాదు చేతికేం తెలియదు కాళ్ళతో నడుస్తాం కృషించి ఆ మెత్తని ధనాన్ని కఠినతనాన్ని గ్రహిస్తున్నాం ఇవన్నీ కూడా మనకు తెలియబడుతున్నాయనంటే జ్ఞానేంద్రియాలు కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ఇవన్నీ కూడా రథానికి కట్టబడ్డ గుర్రాలు లాంటివి బాగా ఆలోచించండి కారుకి టైర్ లేకపోతే ఇంకా కారు ఎంత గొప్పదైనా ఎలాగైతే ప్రయోజనం లేదో రథానికి గుర్రాలు లేకపోతే అది ఎంత గొప్ప రథమైనా బంగారు రథమైనా అది ప్రయోజనం లేదో అలాగనే ఈ ఇంద్రియాలు లేకపోతే ఇంద్రియ సమూహం లేకపోతే బాగా ఆలోచించండి ఈ శరీరం ప్రయోజనం శూన్యం ఇది కాబట్టి ఇది కూడా ఈ శరీరానికి కట్టబడ్డ ఇంద్రియాలన్నింటినీ కూడా ఏ వ్యక్తి అయితే ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవడం తెలుసుకున్నవాడే ఉంటాయి ఇంద్రియాలు పోతుంటాయి ఇంద్రియాలు క్షీణమైపోతుంటుంది ఎందుకని ఆరు వికారాలే కదా ఇది అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి వినశ్యతి అనేది వికారం కాదు అన్ని వికారాలు కల్మినేట్ అయ్యేటువంటి పెద్ద వికారం అది వినశతి ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది వికార వినశి అంటే ఏంటి చిట్ట చివరి వికారం వేర్ దర్ ఇస్ నో ఆకారం ఇంకా తర్వాత ఏం ఆకారం ఉండదు వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ నో ఆకారం టు వినాశం ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది ఆ అంతఃకరణ ఏదైతే ఉందో లోపల నేను అనే వృత్తి వచ్చింది కదా ఈ నేను అనే వృత్తి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఆలోచించండి బాగా విచారణ చేయండి వేదాంతమని చెప్పుకునేదానికో వినేదానికో ఆఫ్ కోర్స్ శ్రవణ మననాలకి బాగుంటుంది కానీ అన్లెస్ఆర్ అంటిలో అది నిధిధ్యాసన జరగకపోతే లోపల ఆ స్వాత్మనిష్ట కలగకపోతే తీర్థం తీర్థం ప్రసాదం ప్రసాదంలో ఉండిపోతుంది ఇదంతే అర్థమైందా మీకు నో వాల్యూ ఫర్ దర్ ఆ విచారణ లోపల జరగాలి మీరు బాగా విచారణ చేయండి ఇప్పుడు మేలుకున్నప్పుడు నేను అనే వృత్తి లేచింది కదా ఆ నేను అనే వృత్తి మేల్కున్న తర్వాత ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుందో ఆలోచించండి ఆ అహం అనే వృత్తి లోపల లేచిన తర్వాత ఏం జరుగుతుంది మీ మీ అనుభవం మీరే చూడండి నా అనుభవమైనా మీ అనుభవమైనా ఒకటే నేను అనే వృత్తి లేచిన తర్వాత ఇవన్నీ లేవదు ప్రపంచం లేవదు భార్యా పిల్లలు ఎవరు లేవరు ఆ నేను అనే వృత్తి వికాసం చెందుతూ ఉంటుంది లైక్ వైజ్ సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలాగనే లోపల అహం వృత్తి కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వికాసం చెందుతూ ఉంది ఇది వికాసం చెందే కొద్దీ వృత్తి బాగా చూడండి అహం వృత్తి వికాసం చెందే అది వ్యాపించడం మొదలవుతుంది లైక్ సూర్యుడు ఉదయించే కొద్దీ ఎలాగైతే విస్తరిస్తూ పోతూ ఉంటుందో ప్రకాశం ఎలాగైతే అంత వ్యాపిస్తూ ఉందో అలాగని శరీరంలో కూడా ఆ నేను అహం అనే వృత్తి లేవగానే అది కొద్దిగా వ్యాపిస్తుంది ఇంకొద్దిగా లేవగానే ఇంకా వ్యాపిస్తుంది ఇంకా లేవగానే చిత్తం లేస్తుంది ఇంకా లేవగానే అహంకారం లేస్తుంది ఇంకా లేవగానే ఇంద్రియాలన్నీ చలనమవుతాయి ఇంకా లేవగానే శరీరం జడమిది పూర్తి జడం ఇది చేతనవంతమైపోతుంది ఇంకా పూర్తిగా మేల్కోగానే కళ్ళు తెరిచి మా ఆవిడ మా అబ్బాయి మా కొడుకు మా కోడలు నా ఇల్లు నేను చేయవలసిన పని నిన్న అలాగా మొన్న అలాగా ఆ మొన్న అలాగా ఈరోజు అలాగా రేపలాగా ఇవన్నీ లోపల ప్రపంచం తయారైపోతుంది అంటే ఆ నేను అనే వృత్తి ఎంత పూర్తిగా వికాసిస్తే ఈ ప్రపంచం పూర్తిగా కనపడుతుంది అది తక్కువ వికాసిస్తే అది శరీరం వరకే పరిమితం అవుతుంది ఇంకా తక్కువ వికాసిస్తే అది ఇంద్రియాల వరకే పరిమితం ఇంకా తక్కువ వికాసం చెంది ఉంటే అది అంతఃకరణ వరకే పరిమితం అసలు వికాసమే చెందలేకపోతే అసలు ఏమీ లేదు హాయిగా గాడన్ ఉంటారు ఏమీ లేకపోతే అక్కడ ఉంటాను చెందే కొద్దీ ఒక్కొక్క ఒక్కొక్క స్థాయి దాటే కొద్దీ దానికి నా చేతనత్వం వ్యాపించి నేను అన్నిటినీ చేతనవంతుడిగా మారుస్తున్నాను ఈ శరీరం జడం కానీ చైతన్యంగా ఎలా ప్రవర్తిస్తుంది బికాస్ ఆఫ్ అహం వృత్తి యొక్క పూర్ణ వికాసం ఈ శరీరం అంతా వ్యాపించింది అర్థమైందా మీకు డి గెట్ దట్ పాయింట్ ఇప్పుడు ఆ అహం వృత్తి ఏం జరుగుతుందంటే అసలు ఉన్నటువంటి సత్యాన్ని అన్నిటినీ పోయింది లోపల అన్ని పోయి లోపల ఏం చేస్తున్నానంటే నేను అని ఒక ఐడెంటిటీ క్రియేషన్ అయింది అక్కడ నేను ఒక వ్యక్తిత్వం తెలుసా దాని ఏమంటారు వ్యక్తిత్వం సో ఆమెనంటే ఇవన్నీ లింకులండి అంతరింద్రియాలంతా నిగ్రహంగా ఉండాలనుకోండి బాహ్యేంద్రియ నిగ్రహణం ఉండాలి బాహ్యేంద్రియ నిగ్రహణం కావాలనుకోండి ఉపరితి అంటే ప్రప ప్రాపంచ ప్రపంచంలో అన్నీ ఉంటాయండి ఇది ఉండది ఇది లేదని ఉండదు అన్నీ ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది దుర్మార్గము ఉంటుంది సన్మార్గము ఉంటుంది పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది ద్వంద్వాలతో కూడుకుంది ప్రకృతి నీకేది కావాలో నువ్వు అది తీసుకోవాల్సి నీ ఆధ్యాత్మిక సాధనకు చేయుతనిచ్చే విషయాలు తీసుకో బాగా ఆలోచించండి ఇప్పుడు నేను స్వామీజీని ఇక్కడ నుంచి కాకినాడ ప్రయాణమే వెళ్ళాలి లేకపోతే వేరే ఊరు వెళ్ళాలి మార్గ వస్తున్నారు కనుక ఎవరు మటన్ షాపులు చికెన్ షాపులు పెట్టకూడదు తీసేయండి ఎక్కడ మందు దుకాణాలు ఉండకూడదు ఈ సారాయి దుకాణాలు ఉండకూడదు తీసేయండి సినిమా హాల్ ఉండకూడదు తీసేయండి క్లబ్బులు ఉండకూడదు తీసేయండి ప్యాకాట్లు దొరకకూడదు తీసేయండి అని షాపులన్నిటినీ తీసేస్తామా వెళ్ళేదారిలో తీయము మనం వాటి జోలికి వెళ్ళం మన దారిలో మనం పోతూ ఉంటాం చేపల మార్కెట్ ఉంటుంది ఆ పక్కనే కూరగాయలు అమ్ముతుంటారు రైతు బజారు ఇక్కడే ఉంటుంది చేపల బజార్ ఇక్కడే ఉంటుంది నువ్వు వెళ్ళే ఎక్కడికి వెళ్తావు నువ్వు ఇక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళా బాబాబా బాబా అసహించుకుంటూ ఉంటావా నేను మొట్టమొదటి రాజమండ్రి వచ్చానండి ఫస్ట్ డే ఇక్కడ ఏమిటోనండి బాబు అంతా వాసన వాసన వాసన వాసన ఉండలేకపోయాం ఇప్పుడు నాకు అది సహవాసం ఇప్పుడు వాసన అలవాటైపోయి ఇప్పుడు అగర ఒత్తులు పెడుతుంటే తేడాగా అనిపిస్తున్నాడు ఇప్పుడు బహుశా నేను కాకినాడు వెళ్ళాను అనుకుంటే ఉండబు ఉండబుద్ది అవ్వద్దు ఇక్కడికి వస్తే కానీ నిద్ర పట్టదేమో అలా తయారైపోయింది ఫస్ట్ వచ్చిన కొత్తల్లో ఫస్ట్ డే అడిగాయి ఏంటంటే వాసన అంటే ఆయన కూడా అయినా ఏం లేదండి మాకేం కనిపించట్లేదు అన్నాడు ఓహో ఓహో నేను కూడా మూడు రోజులు ఉంటే ఇదే స్థితప్రజ్ఞ స్థితికి వచ్చేస్తున్నాడు అంటే ఉన్నా గుర్తించలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఉపరతి అంటే అర్థం ఏంటంటే విషయాలు ఉంటాయి లోకల్లో ఉండకూడదు ఎక్కడ తీసేస్తామండి వీళ్ళు వీడిని తీసేయి వాణ్ణి తీసేయి దీని తొలగింది దాన్ని ఇట్ ప్రాబ్లం ఈజ్ ఇయర్ సమస్య ఇక్కడ ఉంది అందుకనే మా గురువు అంటారు యు ఆర్ ది ప్రాబ్లం యు ఆర్ ది సొల్యూషన్ అడవిలో ముళ్ళన్నీ క్లియర్ చేసేస్తారా లేదు మీరు అడవిలో నడిచి వెళుతున్నారనుకోండి అడవంతా చెప్పులు పొరుస్తారా లేదు మీ కాళ్ళకి చెప్పులు వేసుకుంటారు అడవంతా చెప్పులు పరిచేవాడు ఎవడు అవివేకి వాడికి బుద్ధి లేనివాడు ఎందుకంటే అన్ని చెప్పులు ఎందుకు ఒకవేళ అడవంతా చెప్పులు పరచాలనుకోండి వీడు వెళ్ళే చోటంతా ఎన్ని షాపులు ఎన్ని కంపెనీలు పనిచేయాలి వీడి గురించి వీడు వెళితే ఇత వెళ్తే ఈ అవివేకి వెళితే ఒక్క జత మంచి చెప్పులు ఒక్క జత వేసుకుంటే హాయిగా వెళ్ళిపోవచ్చు కాబట్టి అడవిలో ఎక్కడా ముళ్ళు ఉండకూడదు ముళ్ళు ఉండకూడదు అడవి సహజం అది గుణం నేను పూ గోయడానికి వెళ్తాను ఈ గులాబీ పువ్వు కోస్తున్నానండి చిడుముళ్ళు అండి గుర్తుపెట్టుకోండి ఒక స్వామీజీ అన్నారు నాకు చాలా నచ్చింది మనందరం గులాబీని ఇష్టపడతాం కదా గులాబీని కోస్తాం కదా మనం వెళ్ళిన తర్వాత ఆ ముళ్ళు మన చెంగునో మన చీర చెంగునో మన పంచ పట్టుకుంటుందట పువ్వుకి ఇష్టం ఉంటుందట మన మీద చి వీడు వచ్చాడు నన్ను కోసుకుపోతున్నాడని కానీ ముళ్ళుకు చాలా ఇష్టం ఉండండి నా దగ్గర ఇంకొంతసేపు ఉండండి అని పట్టుకుంటుందట చంటి పిల్లలు ఇంట్లో పట్టుకుంటారు ఇంకెళ్ళకండి ఇప్పుడే అని ముళ్ళు పట్టుకుంటుందట ఆయన అంటారు ముళ్ళుని విమర్శిస్తాం కానీ ముళ్ళు అంటుంది నా దగ్గర కొంతకాలం ఇక్కడ ఉండవా అంటుంది పువ్వే ఉంటుంది చిచ్చి వచ్చాడరా బాబు వీడు విమర్ నన్ను పీక్కుపోవడానికని పుష్పం తిట్టుకుంటుంది ముళ్ళు మనల్ని ప్రేమిస్తుంది ఆ ముళ్ళుని మనం ద్వేషిస్తున్నాం అంటే సాధువుల యొక్క దృష్టి ఎంత మహోన్నతమైన దృష్టి ఉంది కూడా ప్రేమించే స్థితి అంటే ఇంకా అతను ముల్లోకాలని దాటిపోయిన వాడే కూడా ప్రేమించగలండి అలాంటి స్థితికి ఎదగాలండి మనం ద్వేషాలు ఈర్ష్యలు అసూయలు పగలు పెట్టుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద కారాలు మిరియాలు నూరుకుంటూ బ్రతకడం ఎందుకు ఇంకా అలా బ్రతుకుతూ ఇందులోకి రావద్దు ఈ ఆత్మబోధ ఆత్మచింతన ఆధ్యాత్మికత సంబంధమే లేదు అలా బయట ఉండొచ్చు అలా ఇబ్బంది అలా ఉంటూ ఇందులోకి రావడం అనేటువంటిది అసంబద్ధమైంది రెండు పొస్తకదు కాబట్టి ఇక్కడ అంటే అనంటే విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా గ్రహించి నాకేది హితమో ఏది కావాలో వాటిని పెట్టుకుని వాటితోటి ప్రయాణం చేయగలగాలి అది కూడా హిత బుక్ మిత బుక్ అంటే తినమనే అర్థం అంటే హితమైనటువంటి విషయాల్ని ఆస్వాదించు అహితమైనటువంటి విషయాల్ని దగ్గరకు దరి అది కూడా మితంగా ఆస్వాదించు హితమైన విషయాల్ని స్వీకరించు అది కూడా మితంగా స్వీకరించు ఆలోచించి బయటికి వెళ్ళాలి సరదాగా ఉండాలి పది మాట్లాడాలి కానీ ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు సరదా అంటే ఇంకా వాడిది అనవే మాట్లాడాలి ఏదో యాపక మనసుకి కొంత ఊరట కలగడం కోసం ఎవరితో చక్కగా సరదాగా మాట్లాడాలి ఇది ఉండాలి అందుకని ఉదయం నుంచి అసలు అన్నీ మానేయాలని చెప్పి ఎక్కడ చూసినా కళ్ళు సగం మూసేసి కొంతమంది ఉంటారు వీళ్ళు బయట రోడ్లో కూడా ఇది పెట్టుకు తిరుగుతుంటారు అంటే అందరూ గుర్తించాలన్న మరి ఏంటంటే అది విచ్ ఐ డోంట్ లైక్ ఇలా వీధుల్లోకి వెళ్ళేటప్పుడు ఈ మాటలు పుచ్చుకునే ఇలా తిరగక్కర్లేదు చాలామంది తిరుగుతూ ఉంటారు విచ్ ఐ డోంట్ లైక్ హాయిగా ఉండండి అన్నీ మనం వీ డోంట్ నీడ్ టు ఎక్స్పోజ్ అవర్ సెల్ఫ్ అది విచ్ నాకు అది ఇష్టం అనిపించలేదు అంటే బట్ ఓకే వాళ్ళు చేసేవాళ్ళు ఇఫ్ ది ఫీల్ కంఫర్టబుల్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్ మనం ఒకళ్ళని విమర్శించే స్థాయి మనది కాదు విమర్శించే హక్కు మనకు లేదు బట్ ఫర్ మై సెల్ఫ్ ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ హాయిగా జస్ట్ యు బీ వాట్ యు ఆర్ నీ మనస్సుని రెండుగా చేసుకో అక్కర్లేదు మీరు సాధన చేసి మీ మనస్సుని రెండుగా మార్చేయండి ఒకదాన్ని వ్యవహారాన్ని వదిలేయండి ఒకదాన్ని చక్కగా అంతర్ముఖతకి పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి పూర్వం రోజుల్లో పిల్లల్ని కనేవారు పెద్దలు నాకు పూర్వపు రోజులు పరిస్థితి చాలా గొప్పగా ఇష్టం ఎంతమంది పిల్లలు బయటకు వెళ్ళినా ఒక్క కొడుకు మాత్రం తల్లిదండ్రుల దగ్గర ఉండి వాడికి కొద్దిగా ఎక్స్ట్రా ఇచ్చేవారనమాట వీళ్ళ దాంట్లో నుంచి కొద్దిగా ఎక్స్ట్రా అంటే తల్లి తండ్రిని కనిపెట్టుకుని చూసుకొని వాడికి పెళ్లి చేసిన పిల్లలు వచ్చినా ఎవరైనా వాడు అలా తల్లిదండ్రి దగ్గర ఉండేవాడు ఇంకోటి బయటకు వెళ్ళి సంపాదించేవారు అలా మీ మనస్సును నిద్రగా చేసుకుని మీ దగ్గర ఉన్నవాడికి కొద్దిగా ఆస్తి ఎక్కువ ఇవ్వండి బయటకు వెళ్ళాలన్నవాడు వాడిని బంధించండి వాటికి చిన్న చిన్న రహస్యాలు అవి చేసుకోగలిగితే ఎంత హ్యాపీగా లోపల అంతర్ముఖత ఎంత స్వాత్మానందం ఉంటుంది తెలిసిన లోపలున్న ఆనందం అంతా ఎంత కాదు మనం దాన్ని వదిలిపెడుతున్నాం బయటికి తిరుగుతున్నాం మనం కాబట్టి ఉపరతి తర్వాత తితిక్ష తితిక్ష అంటే ఏంటనంటే సహనం సర్వదుఖానం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షాని గద్యతే అంటారు కొంతమంది అంటారు నేను కాబట్టి స్వామీజీ ఇవన్నీ ఓర్చుకుంటున్నానండి ఇది ఇది తితిక్ష కాదు ఇది తితిక్ష కాదు అసలు ఇది తితిక్ష అనరు శంకరులు అంటారు అద్భుతంగా తితిక్ష అంటే సహనం సర్వదుఖానాం ఎన్ని దుఃఖాలనున్నా యూ షుడ్ బీ క్విషనింగ్ ఫర్ దట్ మన దగ్గర షాక్ అబ్జర్బర్స్ ఉండాలి బండి వెళ్తుంది ఓ గొయ్యిలో పడింది అనుకోండి ఆ బండికి మంచి జోకర్లు ఉన్నాయంటే జోకర్లు అంటే షాక్ అబ్జర్బర్స్ అది బాగున్నాయి అనుకోండి ఎలా ఉంటుంది తెలుసండి ఆ బండి అందులో పడ్డా మళ్ళీ మామూలుగా వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది తెలిసే వీడికి ఉయ్యాల్లో ఒకసారి ఇలా కుదిపినట్టు ఉంటుంది అంతే తప్ప హాయిగా ఉంటుందే తప్ప ఇబ్బంది షాక్ అబ్జార్బర్స్ పాడైపోయి కమాన్ కట్టెలు అంటారు కార్లకి ఆ కట్టెలన్నీ పాడైపోయి తుప్పు పట్టిపోయింది అనుకోండి అది గోతులో పడి పైకి లేచిందంటే ఒక్కసారి పడితే చాలు వీడికి ఇంకా నడ్డి పక్కకు వస్తుంది వీడిక్కడ ఇంకా తర్వాత దానికి ఎన్నెన్నో పెట్టి అతికించడానికి నానా అతన కాబట్టి ఒక వాహనానికి ఏ విధంగా మంచి షాక్ అబ్జర్బర్స్ ఉంటే గోతిలో పడ్డా కూడా అది గుయ్యిలో పడ్డట్టుగా కాకుండా హాయగా అది అలా దింపుతుంది అక్కడ కంప్రెస్ అవుతుందనమాట కంప్రెస్ అవుతుంది ఆ కంప్రెస్ అయినప్పుడు ఆ షాక్ అబ్జర్బర్స్లో అంత బండి కూడా అలా ఎలా ఉంటుందంటే శుభ్రంగా ఉయ్యాల్లో ఊపినట్టు మనకు పెద్ద ఏం తెలియదు హాయిగా ఉంటాం మనం బాగా ఆలోచించింది అందుకనే రైల్వే పట్టాలు రైల్లాగా ఉండదండి మన ప్రయాణం ఇండియన్ రోడ్సు 1920 ట్వంటీ అంబాసిడర్ ఉంటుంది మన ప్రయాణం కాబట్టి షాక్ అబ్జర్వర్స్ కావాలి అందుకనే ఇక్కడ అంటున్నారు సహనం సర్వదు అప్రతీకారపూర్వకం అంటే ఇష్టం లేకుండా భరించేస్తాం మనం అంటే ఇంట్లో ఎవరో తిట్టారు ఇంకా పడుతున్నామండి ఎందుకు బాబు ఈ రాక్షసుని బాబు చచ్చిపోతున్నాను నేను వీళ్ళు కట్టుకున్నాను స్వామిది అప్పటి నుంచి పడుతున్నానండి బాబోయ్ పడుతున్నానండి బాబోయ్ ఇంకా తట్టుకోలేకపోతున్నాను అది ప్రతీకారపూర్వకం కానీ అది సహజంగా ఎవరికైనా ఉండొచ్చు కానీ ఒకసారి ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చిన తర్వాత అప్రతీకారపూర్వకం ఏమి లేదు మీకు ఒక రహస్యం చెప్పన ఏం ఏదైనా ఇరిటేషన్ వచ్చినప్పుడు మీరు హాయిగా నవ్వుకోండి కొంతసేపు నవ్వుకోండి కొంతసేపు ప్రశాంతంగా మీ మనస్సుని దానికి కొన్ని టెక్నిక్స్ అవి చేసేస్తే మీకేం ఉండదు ఇంకా అన్నీ చెప్తాను అవన్నీ టిడ్బిట్స్ అనేది చెప్తాను ఎవడో ఏదో మిమ్మల్ని తిట్టాడు లేకపోతే ఎవడో మీకు పడదనుకోండి బాగా ఆలోచించింది వాడు పలానా రోజు ఒకటి పదకొండు రెండు వేల ఇంకది తిట్టినవాడు పోయాడు ఒకటి పదకొండు ఎప్పుడు పన్నెండు నెలల క్రితం అది అయిపోయింది ఎప్పుడో అయిపోయింది కానీ ఇప్పటికీ పదమూడు పన్నెండు రెండు వేల తొమ్మిది వరకు అది కంటిన్యూ అవుతుందనంటే వాడు పోయినా అది ఇంకా బ్రతికుందనంటే దానికి కారణం ఎవరు వాడు కాదు మీ మనసే వాడు తిట్టాడు వెళ్ళిపోయాడు కానీ దాన్ని ఇంకా క్యారీ చేసేది ఎవరు మీ మనస్సు కాబట్టి దానికి మందు మీరే పెట్టాలి పోసి పిచ్చిదాన పన్నెండు పన్నెండు నెలలు ఇంకా ఎందుకు దాన్ని పెట్టుకున్నావు లోపల వాడు అక్కడ తిట్టాడు అకౌంట్ అక్కడే సెటిల్ చేసేయాలి ఏదో వస్తువు కొన్నాం డబ్బులు ఇచ్చేస్తాం ఇంటికి వచ్చేస్తాం అకౌంట్ సెటిల్ అయిపోతుంది మనం ఏం చేస్తున్నాం అంటే కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా తీసి చెరిగి చాట్లో వేసి శుభ్రంగా చెరిగేసి దాన్ని పిండి కొట్టి నీళ్ళేసి శుభ్రంగా కలిపి దాన్ని నూనెలో కాచి గారెల వేసి ఊరంతా పంచుకొని తిరుగుతున్నాము ఇది మనం చేసే పనులు వాడండి అలాంటి చూడండి వాడండి ఇలాంటి చూడండి మీరండి బాబు ఇలా మాట్లాడతాడండి ఇది గారెలు పంచడం అనమాట ఊరంతా ఇదే పన్నెండు నెలలు అయిపోయింది ఇంకా తిప్పుకుంటున్నాం కాబట్టి దీనికి కారణం ఎవరు మన మనస్సు అందుకని ఇక్కడ అంటుంది శాస్త్రం మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్ష బంధాయ విషయాసక్తం ముక్తిర్విషయం మన అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చూడాలి బంధాయ విషయాసక్తం అది తీసుకోండి విషయాల్ని మనం ఎంత పెంచుకుంటూ పోతున్నామో అంత మనస్సులో బంధం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ తితిక్ష అంటే అప్రతీకారపూర్వకం రెండోది చింతా విలాపం ఇవే ఉండకూడదు సా తితిక్ష నిగద్యతే అదే తితిక్ష అంటే తితిక్ష అంటే ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు సహనం సర్వదుఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షాని గద్యతే ఇంకా అంతకంటే గొప్ప సాధుగుణం ఏముంటుందండి అంతకంటే గొప్ప సాధు హృదయం ఏముంటుందండి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఒకతను నోటుకొచ్చినట్టు విమర్శించాడట వాడిని బుద్ధుడు మాట్లాడలేదు నవ్వుకుంటూ అలాగ తలదించుకుని తిరిగి వస్తున్నాడట వాళ్ళ శిష్యుడు అన్నాడట ఏంటండి మిమ్మల్ని అన్ని మాటలు అంటున్నాడు అన్నరాని మాటలు అంటున్నాడు ఏంటండి మీరు పల్లెత్తి ఒక్క మాట కూడా అని లేదండి వాడేమన్నా వేదాంతం మాట్లాడా పల్లెత్తి మాట మాట్లాడడానికి వాడు ఏం మాట్లాడాడు నాకు సంబంధం లేని మాటలని మాట్లాడాడు అర్థమైందండి సంబంధం లేని మాటలని మాట్లాడుతుంటే నేనేం రెండోది నాకు అసలు అది ఎక్కడమే లేదన్నాడు ఎందుకని ఈ బటన్ ఆన్ చేస్తే ఎక్కుతుంది కుళాయి తిప్పారనుకోండి నీళ్లు పడుతుంది ఇలా తిప్పితే ఫ్ పోతుంది. కుళాయిని చూసి నేర్చుకోండి మీరు వాడు మాట్లాడేదానికి ఇది బటన్ ఆన్ చేసి ఇలా ఉన్నారనుకోండి ఇది లోపలికి మీరు తిప్పడం బట్టి ఉంటుంది అది కాబట్టి ప్రతి మనం మనల్ని మనం నియంత్రించుకోవాలి కడు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు అవేర్ఫుల్ లైఫ్ అనమాట అంత కాన్షియస్గా బ్రతకాలి ఇలాగా బాగా ఆలోచించండి తిడుతూ ఉంటారనుకోండి మనల్ని విమర్శించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారనుకోండి ఎక్కువ అది వినడం మొదలెట్టినా కూడా మనకు మనకే ఏమో నేను పనికి నేను అలాంటి నేను కూర్చోండేమో నేను సచ్చోండేమో నేను కూర్చోండినేమో అన్నీ మనకే మనకు వచ్చేసి ఇంకా లోపల లోపల ఒకలాగైపోయి బెంగెట్టుకొని మానసికంగా క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నట్టు మన మనసే పడిపోతుంది డ్రాప్ ఇట్ ఎంతవరకు ఎడిట్ చేయాలి కట్ చేసుకోండి ఎడిట్ చేసుకోండి చింతావిలాపరహితం సాతితిక్షాని గద్యతే ఇక ఐదోది శ్రద్ధ మొదటిది శమము రెండవది దమము మూడోది ఉపరతి నాలుగోది తితిక్ష ఇక ఐదో మెట్టు తెలుసండి శ్రద్ధ శ్రద్ధ అంటే దేని పట్ల కాదు గురు వేదాంత వాక్యాదిషు సత్యబుద్ధి అవధారణా అవధారణ శ్రద్ధ కతితా సద్దిహియా వస్తు ఉపలబ్ధయే అంటే మనం పొందాలనుకున్నది ఏంటి ఆత్మతత్వాన్ని ఆత్మ చైతన్యాన్ని మనం పొందాలనుకుంటున్నాం దాని యొక్క నిజతత్వాన్ని గ్రహించాలనుకుంటున్నాం దానికి మార్గం ఏమిటి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా దానికి మార్గం ఒక్కటే వేదాంత విజ్ఞాన సునిశ్చిత అర్థమే దానికి ఆత్మ చైతన్యాన్ని గ్రహించడానికి మార్గం కాబట్టి ఆ వేదాంత విజ్ఞానాన్ని మనం శ్రద్ధతో శ్రవణం చేయాలి ఇక రెండోది ఆ వేదాంత విజ్ఞానాన్ని చెప్పేటువంటి వ్యక్తి పట్ల కూడా మనకు ఆ ఉండాలి అందుకనే ఎంచుక ఎంపిక చేసేటప్పుడే ఆ గురువుకి శ్రోత్రియత బ్రహ్మనిష్టత ఆచార అనుష్ఠాన వ్యవహారాలు ఇవన్నిటినీ మనం చూసుకుని ఎంపిక చేసుకోవాలి అర్థమైందండి లేవది మన కూతురికి ఓ మొగుణ్ణి వెతకడానికే మనం ఎన్నో వెతుకుతాం మొత్తం మొత్తం వెతుకుతాం అలాంటిది మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి అయ్యా సంస్కరించి నాకు మోక్షాన్ని ప్రసాదించేవాడివి నువ్వే అని మన జీవితాన్ని తీసుకెళ్ళి చేతిలో పెట్టాలని అక్కడ కూడా ఆ వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి శ్రోత్రియుడా బ్రహ్మనిష్ఠుడా గురువుకు ఒకటే లక్షణం చెప్పిందండి భగవద్గీతలో సద్గురువుకి నిరాశీ యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కురువన్నాప్నోతి కిల్విషం భగవద్గీతలో గురువు యొక్క లక్షణాలన్నీ అలా వడపోసిలా పోసిపెట్టాడని శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైన లక్షణ గీతలో చూస్తాం మనం ఇక్కడ అటువంటి గురువు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు శ్రోత్రియుడంటే చక్కగా బ్రహ్మచర్యాది ఆశ్రమాన్ని అనుసరించి ఉపనయన సంస్కారం పొంది వేదాధ్యయనం చేస్తూ వైదిక కర్మానుష్ఠాన రతుడేయుండి, ఉండి మాతృసేవ పితుర్ సేవ చేస్తూ సద్గురువును ఆశ్రయించి వేదాంత చింతన చేసి ఆ బ్రహ్మనిష్టత్వాన్ని పొందినటువంటి వ్యక్తే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడవుతాడు అటువంటి గురువు దగ్గర మనం కూర్చున్నాం అనుకోండి ఎలా ఉంటుందని అంటే వివేక చూడమనిలో శంకరాచార్యులు వారంటారు ఆ గురువు అంటే ఎలా ఉంటాడు శాంత మహాంత నివసంతి సంత వసంత వల్లో చరంత ఎలా ఉంటాడు శాంత మహాంత శాంతంగా ఉంటాడు ఆ ఇంద్రియాలు కానీ ఆయన కానీ చూస్తుంటేనే మనకు అబ్బా ఇక్కడికి వచ్చానరా కరెక్ట్ ప్లేస్కి వచ్చాను అని ఆయన సన్నిధిలోకి వెళ్ళి అలా కూర్చుంటేనే మన మనసు ఏమిటో తెలియకుండా ఎక్కడో అలాగా ఓలలాడాలి ఆ సన్నిధిలోకి వెళ్ళగానే జడి ఘర్షణ ఉద్వేగము ఒక రకమైనటువంటి ఓ హావభావాలు గంభీరాలు లోపల ఒక రకమైనటువంటి గందరగోళాలు ఇవి రాకూడదట గురువు యొక్క సన్నిధి అంత గొప్పదట శాంత మహాంత ఒక స్వామీజీ అన్నారు ఈ బాధలో ఉన్నవాడికి పాపం తప తాపంతో ఉన్నవాడు ఆగమేఘాల మీద పరిగెడుతుంటాడు పాపం అటు ఇటు ఎవడు కనిపిస్తాడా వాడిని పట్టుకొని పాపం మనం బయటపడదామై తాపం నుంచి పరిగెడుతుంటాడు అర్థమైందండి నీళ్లలో పడి కొట్టుకుపోయేవాడు ఈతరానివాడు ఏం చేస్తుంటాడు చేతులు ఎత్తుతుంటాడు అక్కడికి ఎవడు దొరికితే వాడిని పట్టేసుకునే ప్రయత్నం చేస్తాడు కదా వాణ్ణి తీసుకురావడానికి అసలు సహనం ఆ ఓర్పు ఆ శాంతత ఆ నేర్పరితనం ఎవరికి ఉండాలి వాడికుండాలి డాటించే వాడికుండాలి వాడికి తోటి జబ్బుతోటి కుయ్యో మొర్రో అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ గారు పట్టుకుంటే అరుస్తాడు ఏంటండి మీకు బుద్ధి ఇలా నొక్కుతారండి నేను కేకలేస్తాడు డాక్టర్ని ఆయన అలానా సరే సరే సరే ఓకే ఓకే ఇక్కడ నొప్పి ఏమీ లేదు ఇబ్బంది పడకు అని ఒక వైద్యుడు ఏ విధంగా మాటలతోటే ప్రథమ చికిత్స చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎయిడ్ అంటే ఏదో మొదలు పెట్టడం ప్రథమ చికిత్స అతని యొక్క చూపు మాటలతోటే చికిత్స జరిగిపోతుందండి మంచి డాక్టర్ దగ్గరికి మనకు నమ్మకం కుదిరి అక్కడికి వెళ్ళగానే ఆ వైద్యుడి యొక్క స్పర్శ తగలగానే రోగికి సగన్ రోగం పోతుందండి వైద్యుడు అందుకనే హస్తవాసి హస్తవాసి అంటారు చూసారండి హస్తవాసి అంటే ఏంటిది హస్తవాసి అంటే ఇది కాదండి ఇది స్పర్శవాసి ఇలా ముట్టుకోగానే ఆ రోగికి ఒక రకమైనటువంటి స్పర్శ జ్ఞానంతో లోపల ఒక ధైర్యం వస్తుందట నిజంగా గుర్తుపెట్టుకోండి రసాయన శాస్త్రం అంటుందండి మనస్సులో కనుక ధైర్యం కలిగితే కొన్ని రసాయనాలు ఉద్భవిస్తాయట లోపల ఆ రసాయనాలు ఉద్భవిస్తే ఈ రోగానికి ముందు దానంతా అదే లోపల నుంచే పుట్టుకొస్తుందట లోపల కనుక ధైర్యం కోల్పోయి ఇంకా నీరసపడిపోయి వీడు ఒక నిర్వీర్యుడైపోయి పడిపోయే కొద్దీ ఎంజైమ్స్ లోపల ఉత్పత్తి అవుతుందట అంటే ప్రతిచర్య చేసేటువంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి వాటి వల్ల జబ్బు ఇంకా పెరిగిపోతూ ఉంటుందట మనిషికి కాబట్టి ముందు డాక్టరు మనస్సుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి ముట్టుకుని ఏమీ లేదండి మీకేమితుంది ఒక్కరోజు చూడండి ఎలా పోతుందో అనగానే రోగికి ముందు మందు వాడి మనస్సు ధైర్యపడగానే శరీరంలోనే కొన్ని రసాయనాలు ఉత్పత్తి అయిపోతుంది ఆ రోగానికి మందు లోపల నుంచే ఉత్పత్తి అయిపోతుంది మీరు గుర్తుపెట్టుకోండి కొన్ని మందులు వాడుతున్నా పడవు కొంతమంది శరీరానికి ఎందుకు తెలిసింది వాళ్ళ మనస్సు ఆ అంగీకరించట్లేదు ఆ శరీరంలో ఆ రసాయనాలు ఉత్పత్తి అవ్వట్లేదు ఆ మందులను ఒప్పుకోవు అందుకనే ఏ మందు వేసినా ఏంటండి బాబు సరైన మందులు రాస్తున్నాను పడట్లేదు వీడికి ఏంటని వెంగట్టుకుంటారు డాక్టర్లు ఎందుకనంటే శరీరంలో ఆ రసాయనాలు ఉత్పత్తి కాక ఆ మందులను అంగీకరించక అవన్నీ పోతూ ఉంటుంది అందుకనే మొట్టమొదట ప్రథమ చికిత్స రోగికి జరగవలసింది ఆ స్పర్శ ఆ భాషణ ఆ చల్లని వైద్యుడి యొక్క చూపు అలాగనే గురువు యొక్క దృష్టి ఎలా ఉంటుందనంటే శిష్యుడు వెళ్ళగానే అతన్ని ఒక్కసారి పట్టుకుంటాడట ఏం కంగారు పడకరా నేనున్నాను ఏ గురువులైతే ఈ మార్గాన్ని చరించి తరించారో నిన్ను కూడా తదేవ మార్గం తవ నిర్దిశామి ఆ మార్గమే నీకు చెప్తాను అని ఆ శాంతమైనటువంటి ప్రశాంతమూర్తిగా ఉండాలి సద్గురు అన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి గురువు దగ్గర మనం శ్రద్ధ ఆ గురువు పట్ల శ్రద్ధ ఆయన బోధించే వేదాంత వాక్యాల పట్ల శ్రద్ధ అది ఉంటే చాలా దట్ ఈజ్ కాల్డ్ శ్రద్ధ శ్రద్ధ అంటే శ్రద్ధ అంటే నేను నమ్మాను కాదండి నమ్మకం వేరండి నమ్మకం అని చెప్పను ఇక్కడ సత్య బుద్ధి అవధారణ శ్రద్ధ అంటే అదే సత్యము ఆ గురువు చెప్పిందే సత్యము అని భావించగలగడమే శ్రద్ధ సత్యబుద్ధి అవధారణ ఇక ఆరోది ఏం తెలుసండది ముముక్షుత్వం అంటే నాకు మోక్ష మోక్షమే కావాలి మోక్షం అంటే ఏంటి సత్యాన్ని గ్రహించాలి శాశ్వత ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ చైతన్యం లోపలుంది అది మనకు తెలిసింది ఎందుకనంటే పుట్టినప్పటి నుంచి నిద్రపోతున్నాం ఆ నిద్రలో వచ్చే సుఖం ఎప్పుడూ మార్పు చెందలేదు ఆ సుఖం దేని మీద ఆధారపడలేదు దానికి ఏమీ ఖర్చు లేదు దానికి ఏమీ అక్కర్లేదు ఏదీ లేకుండా ఉంటే అది హాయిగా సుఖాన్ని ఇస్తుంది కానీ బయట నేను మేలుకున్న తర్వాత పొందే సుఖం ఈరోజు సుఖాన్నిస్తుంది రేపు దుఃఖాన్ని ఇస్తుంది ఇంకో రోజు ఇంకోలా మారిపోతుంది కాబట్టి ప్రాపంచికంగా లభించేవి ఏది స్థిరమైంది కాదు ఇవన్నీ అశాశ్వతాలే అసత్యాలే కానీ లోపల నుంచి నాకు ఊరే సుఖముందే ఆత్మసుఖం ఆ ఆనందం ఉందే అది ఎప్పుడు ఒకేలా ఉంది చిన్నప్పటి నుంచి నేను అనుభవిస్తున్నాను ఆ నిద్రలో ఆనందాన్ని దాంట్లో మార్పు లేదు కళ్ళు తెరుచుకొని బయట ఈరోజు భార్యను చూస్తున్నాను ఈరోజు నాతో హాయిగా ఉంది రేపు మళ్ళీ నా మీద గుర్రుమంటుంది మొగుడు ఒకలా ఉన్నాడు ఈరోజు రేపొకలా ఉంటాడు పిల్లలు ఈరోజు ఒకలా ఉన్నాడు రేపొకలా ఉంటారు తండ్రి ఒకలా ఉన్నాడు తల్లి ఒకలా ఉంది తల్లి ఇంకోలా మారిపోతుంది గురువు ఒకలా ఉన్నాడు శిష్యుడు ఒకలా ఉన్నాడు ఇలా ప్రపంచంలో కళ్ళు తెరిచి ఈ చర్మాన్ని దాటి నేను బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు అన్నీ మారిపోతున్నాయి ఏవీ శాశ్వతంగా ఉండట్లేదు అన్నీ స్థిరంగా ఉండట్లేదు అస్థిరంగా ఉన్నాయి అన్నీ చంచలంగా మారిపోతూ ఉన్నాయి కానీ ఒక్కసారి కళ్ళు మూసి నా లోపలికి వెళ్ళి ఆ ఆత్మసుఖాన్ని పొందుతున్నప్పుడు అది ఎప్పుడూ ఒకేలా ఉంది శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది దానికి ఏమీ ఖర్చు లేదు అదేమీ కోరుకోవట్లేదు కానీ బయట ఎవరైనా నాకు ఇంత సుఖమిస్తే రూపాయి సుఖమిస్తే నా దగ్గర నుంచి తొంభై రూపాయల సుఖం పట్టుకుపోతే కానీ వాడు రూపాయి సుఖం ఇవ్వట్లేదు భార్య నుండి నాకు సుఖం లభిస్తుంది కానీ ఆ భార్యను ఇరవై గంటలు పోషిస్తే నాకు ఇరవై నాలుగు సుఖం ఇవ్వగలదు పిల్లలు నాకు సుఖాన్ని ఇస్తారు ఎత్తుకుని ఒళ్ళో కూర్చుని మా డాడీ అని ఒక్క నిమిషం అంటాడు దానికి వీడి జీవితకాలం వీడికంతా కావాల్సినంత ఏర్పాటు చేయడానికి గంగిరెద్దులాగా గానుగెద్దులాగా వీడు తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి నలిగి నలిగి ఇలా ఇంటికి వస్తాడు పాప పిప్పి చెక్కు ముక్క ఈ చెరుకు ముక్కలా పడుంటాడు అప్పుడు ఈవిడ అంటుంది పాప ఈవిడికి తెలిసి ఇంట్లో అమ్మ మహామాయ అమ్మవారు కదండి పిల్లల్ని డాడీ వచ్చారు వెళ్ళు అంటుంది ఇది ఇలా బుల్లి బుల్లి అడుగులు వేసుకొని వస్తారు ఈ పిప్పి తీసిన చెరుకు గడకు దగ్గరికి ఇది అలా కూర్చుని ఉంటుంది చెరుకు గడ అక్కడికి పెళ్ళెక్కుతుంది డాడీ అనగానే మళ్ళీ వచ్చాడు మామిడి పండు ఇది టెంకలేని టెంకలేని మామిడి పండే స్ట్రా వేసి ఆవిడ పడితే పిలుచుకుంటాడు భార్య కొద్దిగా పిలుస్తుంది కొడుకు కొద్దిగా పిలుస్తాడు కూతురు కొద్దిగా పిలుస్తుంది తల్లి కొద్దిగా ఆ స్ట్రా ఉండు ఇక్కడ పాపం పిలుచుకుపోతుంటారు అదే వీడి చెరుకు గడ మళ్ళీ డాడీ అనంగానే మొత్తం అంత ఆ ఒక్క మాటకి ఆ ఒక్క క్షణానికి వీడు ఇరవై మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు నలిగిపోవాలి మిషన్లో తుపా రాపాడి నలిగిపోవాలి కాబట్టి లోకల్లో సుఖం వస్తుంది నో డౌట్ కానీ మనల్ని నలిపేసి మన రసమంతా తాగేటప్పుడు ఓహో రూపాయి పట్టేస్తున్నాడు మనం అలాంటి వాళ్ళనే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం భక్తుడు వీడు పరమ భక్తుడు స్వామి నాకేం అక్కర్లేదు నాకు ఒక కోటి రూపాయలు లాభం రావాలి వ్యాపారంలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చాలా ఆనందంగా నవ్వుతుంటాడు అబ్బా కనీసం వచ్చి అడిగాడు కుబేరుడికి తెలియకుండా ఇద్దామనుకుంటాడు వెంటనే వీడు కాంట్రాక్ట్ పెడతాడు అక్కడ నాకు నువ్వు కోటి రూపాయలు ఇస్తే నీ ఉండిలో లక్ష రూపాయలు వేస్తాను ఇక్కడే దెబ్బ వస్తుంది ఇదేం వ్యాపారం అండి మీరు ఎంత ఎంత పాప అమాయకుడండి వెంకటేశ్వర స్వామి ఎవడైనా మీకు ఏమండి మీరు నాకు పది రూపాయలు ఇవ్వండి మీకు ఎందుకండి రూపాయి నేను ఇచ్చేస్తాను మీకు అంటే మీరు ఏమంటారు మీరు నాకు పది రూపాయలు ఇవ్వండి చూడండి మీకు వెంటనే నేను రూపాయి ఇచ్చేస్తాను ఇదింటిది ఇది ఏం ఏమన్నా బుద్ధునోడు ఎవడన్నా ఈ వ్యాపారానికి ఒప్పుకుంటాడా పాపం ఆయన అన్నిటికీ ఒప్పుకున్నాడు అందుకనే అలా కూర్చున్నాడు అక్కడ ఏం ఉలుకు లేదు పలుకులేదు చూడ్డానికి వచ్చినవాడు దోచేస్తున్నాడు పక్కనున్నవాడు దోచేస్తున్నాడు ఎదురుగా ఉన్నవాడు దోస్తున్నాడు దోచి దోచి దోచి దోచి పాప గోచిని కూడా లాగేస్తున్నాడు అయినా అలానే నిలబడుతున్నాడు ఎలాగా శ్రీయ కళ్యాణ నిధయే నిధయే శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం ఇది కూడా అంతే కాబట్టి ముముక్షుత్వం అంటే గుర్తుపెట్టుకోండి బాహ్యంలో కళ్ళు తెరిచి చర్మాన్ని దాటి నేను ప్రపంచంలోకి దూకి పొందేటువంటి సుఖాలు ఏవి స్థిరంగా ఉండట్లేదు ఒకవేళ నేను సుఖాన్ని పొందుతున్నా దానికి నేను ఎంతో కష్టపడి నా కష్టం వెచ్చించాలి ఆ సుఖాన్ని వేసి తెచ్చి పెట్టుకుంటే సరిపోదండి నెలాఖరుకు వచ్చేటువంటి బిల్లు ఉంటుంది సార్ అప్పుడు కొడుతుంది వీడికి అప్పుడు పట్టే ప్రెషరు వేడి ఆ బిల్లు చూడగానే వచ్చే వేడి వీడికి రెండు ఏసీలు పెట్టి చల్లారిచిన చల్లారి దెండోది వీడి వీడి దుంపదేగా వీడి ఏంటంటే ఒకడు ఒకరి ఇంటికి వెళ్ళాను నేను పడుకున్నాను వాడు ఏంటంటే పడుకోమని అన్నాడు వాడు కింద పడుకున్నాడు బాబు నేను పడుకుంటాను కదా నాకు ఎవరుంటే నిద్ర పట్టదు మీరు వెళ్ళిపోండి అని అంటే లేదండి నేను కింద పడుకుంటాన్నాడు వీడు తేపతేప ఆపేస్తున్నాడు లేచి ఏంటంటే స్వామీజి అలా కంటిన్యూస్గా వేయకూడదండి ఏమవుతుందంటే బిల్ పేలిపోతుంది వాడికి నేను అన్నాను ఒరే ఏసీ ఎందుకు వేసుకుంటున్నాం హాయిగా నిద్రపడడానికి నిద్రపోయి ఏడిస్తే కదా వీడు వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తున్నాడు దాన్ని అరగంట కాపడం కోసం లేచి కూర్చుంటున్నాడు వీడు పడుకుంటున్నాడు చల్లగా అయితే చర్మానికి తగులుతుంది మనసులో అయితే మట్టుకు వాడు పడుకోవట్లేదు ఎప్పుడు అరగంట అవుతుంది పదిహేను నిమిషాలు వాచ్ చూసుకుంటున్నాడు ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల వెంటనే లేచి లేపు ఆపుతున్నాయి అనమాట మళ్ళీ కొద్దిసేపు అయ్యేటప్పటికి వేడెక్కుతుంది మళ్ళీ వేస్తున్నాడు వేసినప్పటి నుంచి మొదలు వీడి ఎప్పుడు ఆపేద్దామా అని ఎందుకండి సుఖం ఇస్తుంది నో డౌట్ కానీ వీడు ఎంత కష్టపడుతున్నాడు దానికి ఆటో ఎక్కుతాం హాయిగా వెళ్ళడం కోసం బస్సులో తోపులాటండి ఆటో ఎక్కేటప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కి కూర్చున్న తర్వాత వాడు ఇలా తిప్పుతాడు ఇలాగా కలుక్కమంటుంది గుండె కూడా వాడు వేస్తాడు ఇది కూడా కలుపుమంటుంది గుండె అక్కడ నుంచి మనం ఆటోలో ఎక్కడికి వెళ్ళాలో వాడు అడుగులేముండో ఎక్కడికి వెళ్ళాలని అంటాడు మనం ఇక్కడ చూస్తుంటాం ఇక్కడ ఏమండి మిమ్మల్ని లేనండి ఇటు చూడండి అంటాడు ఇటు చూస్తుంటాం అది టపి టపి ట మారేటప్పటికి ఇక్కడ కూడా ఒక్కొక్క బొట్టు రక్తం నేను కష్టపడి ఎంత కష్టపడి సంపాదించింది ఒక్కొక్క బొట్టు రక్తం వీడు పీకేస్తున్నాడు పిల్లేస్తున్నాడు వీళ్ళు లాగేస్తున్నాడు బాబోయ్ ముర్రోయ్ కుర్రోయ్ అనుకుంటూ వీడు ఏం చేశాడంటే వీళ్ళు అంత దూరంలో ఉందనగా సంధివతలేపేయమన్నాడు ఎందుకని రెండు రూపాయలైనా మిగులుతుంది కదా సుఖం వస్తుంది నో డౌట్ కానీ దానికి అంతా కష్టపడాలి ఈ లోకంలో కానీ నిద్రలో సుఖానికి ఏమీ ఖర్చు లేదు ఏమీ కష్టం లేదు ఒక్కసారి ఆలోచించింది అది కనుక నేను పొందగలిగితే ఈ లోకంలో నాకంటే గొప్పవాడు ఎవడు ఉంటాడండి ఖర్చు పెట్టక్కర్లేదు కష్టపడక్కర్లేదు ఏ రకమైనటువంటి వ్యాకులత అక్కర్లేదు ఆ ఆత్మానందాన్ని పొందడానికి ఎవడైతే ఉద్యుక్తుడవుతాడో దాన్నే పొందాలనేటువంటి తపనతో ముందుకెళ్తాడో వాడే ముముక్షు మోక్షోమే భూయాతిథి ఇచ్ఛా మోక్షము అంటే అర్థమేం తెలుసండి సర్వ సంసార దుఃఖ నిబర్హణం మోక్ష శంకర్లు అంటారు సమస్త సంసార దుఃఖాల నుండి బయట పడడమే మోక్షం అంతేకాని తలకాయ పేలిపోయి ఎక్కడికో వెళతావు అదేం కాదు మోక్షం అంటే కొంతమంది అంటారు మా గురువు గారు మీకు మోక్షం ఇస్తారండి అదేంటండి బాబు గురువుగారు మోక్షం ఇస్తారు ఎంతంటే రెండు వేలు కడితే చాలండి ఆయన ఇలా వేలెడతాడండి మీ నెత్తి మీద ఇంకా అంటుకుంటుందండి మీకు ఆయన వేలెడితే అంటుకుంటుందో లేదో కానీ ముందు పాకెట్ మటుకు తగలడిపోతుంది లోపల ఇలా ముట్టుకోగానే అండి ఉళ్ళంతా లేవిటో నాకు అర్థం కాదు ఫిడిసా విడిగా జబ్బ నాకు అర్థం కాదు ఎన్నిసార్లు అసలు మన సిద్ధాంతం ఏంటి మన శాస్త్రాలేంటి మన ఋషులు నడిచినటువంటి చరిత ఏంటి వాళ్ళు చేసిన తపస్సు ఏంటి సాధన ఏంటి ఇవన్నీ పోయాయి కలియుగంలో వీటికే ఎక్కువ వ్యామోహం చేయి ఇంత కాలు ఇంత కుడికాలు ఇంత ఎడంకాలు ఇంత కొంతమంది స్వామీజీ ఒక కాలు పెట్టండి మా ఇంట్లో అంటారు ఇంకో కాలు ఎక్కడ పెట్టుకోవాలి నేను అంటే నేను త్రిశంకు స్వర్గంలో గడప అవతల ఒక కాలు అవతల ఒక కాలు పెట్టి సర్కస్ చేయాలి ఎలా ఒక కాలు పెట్టండి ఏం పెట్టమంటారు ఒక కాలు ఎన్ని కాలు పెట్టడం చేతులు పెట్టడం అక్కర్లేదండి మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు పొందగలిగిన రోజున మిమ్మల్ని మీరు గ్రహించుకున్న రోజున సర్వసంసార బంధాత్ ప్రముఛతే కానీ ఇది సత్యం సత్యం చెబితే ఎక్కువ మంది ఇష్టపడరు అసత్యాన్ని ఇష్టపడతారు ఏవేవో మాయ చేస్తేనే ఇష్టపడతారు రేపు మాయ నుండి బయటపడంటారంటే ఇష్టపడరు ఒక ఆయన నాడు ఎందుకు తెలిసండి వాడు పుట్టింది మాయలోనే కదా తల్లి మాయలో అందుకని జన్మస్థానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కదా జననీ జన్మభూమి కాబట్టి వాడు జన్మస్థానం మాయ కనుక దాన్ని వదిలిపెట్టాడు ఇప్పుడు ఆ మాయ చేస్తున్న వాళ్ళ దగ్గరికే వెళ్తుంటాడు కానీ సత్యం చెప్పే దగ్గరికి వెళ్ళరండి ఈ లోకంలో నా చాలా ఆనందంగా ఉంది రాజమండ్రిలో ఇంతమంది ఉదయం పూట చలిని కూడా లెక్క చేయకుండా సత్యాన్ని ప్రేమిస్తున్నారు అని అంటే హ్యాట్స్ ఆఫ్ కాబట్టి ఆత్మబోధో విధీయతే అలా సత్యాన్ని ప్రేమించేవాడికి సత్యమే కావాలనుకునేవాడికి సత్యాన్నే నేను పొందాలనుకునేవాడు ముముక్షు కనుక వాడికి ఆత్మబోధ చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ తపోవి పాపానాం शाता वीतरागिना मुेक्ष आत्मबोधो विधीय अवय इपड़क मोद श्लोक आत्मबोध आत्मज्ञान प्रबोधनम आत्मबोध बोधोन्य साधने्योहिक्षा मोक्ष साधनम पाक वह ज्ञान ఒక చిన్న అంశం ఏవండి స్వామీజీ రోజు ఆ ఈశ్వరారాధన చేసి మంచి గుడికి వెళ్ళి అక్కడ జపం చేసుకుని నిరంతరం లోపల మనస్సులో ఆ నామ సంకీర్తన చేస్తూ మంచి పనులు చేస్తూ సాత్వికంగా బ్రతుకుతూ యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొంటూ తీర్థాలు క్షేత్రాలు వెళుతూ ఈ పుష్కరాలన్నప్పుడు అక్కడికెళ్ళి స్నానాలు చేసి ఆచరించి దానాలు చేసి ఇవి చేస్తే చాలు కదండి ఈ జ్ఞానం అవసరం అంటారా బాగా ఆలోచించండి అక్కడ శంకర్లు ఒక గీత గీస్తున్నారు బాయ్ జ్ఞానం యొక్క ఆ స్థితిని నువ్వు ఇంకా గుర్తించలేదురా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఆ జ్ఞానానికి ఆ జ్ఞానం పొందడం కోసం ఇవన్నీ చేస్తున్నావు కానీ గుర్తుపెట్టుకోండి ఆ జ్ఞానాన్ని వీటి కోసం బలి చేయకు సుమ ఏ జ్ఞానం ఉంటే నువ్వు ఉద్ధరింపబడతావో ఏ జ్ఞానం పొందడానికి ఇవన్నీ నీకు సహకరిస్తున్నాయో ఆ జ్ఞానాన్ని పొందడం మానేసి ఆ జ్ఞానం కోసం వీటిని ప్రధానంగా పట్టుకోక ఆ జ్ఞానాన్ని బలి చేయచ్చు ఇక్కడ నహి జ్ఞానైన సదృశ్యం పవిత్రమిహ విద్యతే బాగా ఆలోచించండి न ही ज्ञाने सदृशम पवित्रमिह विद्य अमोघ मन मु बोध अन्धने व्यहा साक्षात् मोक्ष साधन अंे मोक्षा की साधनमेटे జ్ఞానమే సాధనం బోధ అంటే జ్ఞానం అనర్థం సాక్షాత్ సాధనం జ్ఞానం అయితే స్వామీజీ ఈ దేవతారాధన ఈ జపాలు ఈ తీర్థయాటన ఈ పుష్కరాల్లోకి వెళ్ళి స్నానం చేయడం ఒక ఆవిడ చిత్రకూటంలో కార్యక్రమం పాపం ఒక ఆవిడ వచ్చి ఏమండి గురువు మీరు ఈ పుష్కరాల సమయంలో పెట్టారేంటండి ప్రవచనం తర్వాత పెట్టండి అని ఎప్పుడు పెట్టమంటాను జనవరిలో పెట్టండి అని అప్పుడు మా ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తారండి పండగలప్పుడు ఎందుకు పెట్టారండి సరే ఎప్పుడు పెట్టమంటారు ఫిబ్రవరిలో పెట్టండి ఫిబ్రవరిలో మార్చిలో పరీక్షలు అండి మా పిల్లలకి నానా ఇబ్బంది అని సరే మార్చిలో పెట్టమంటారు మార్చిలో సెలవులు ఇచ్చేస్తారండి అందరూ ఊరికెళతారండి ఎప్పుడు పెట్టాలి ఏప్రిల్లో పెట్టాలి బాబోయ్ ఎండాకాలం అండి ఇప్పుడు ఎప్పుడు పెట్టాలి ఆగస్టులో పెట్టండి వర్షాలండి బాబోయ్ అసలు ఇప్పుడు ఎప్పుడు పెట్టాలి అక్టోబర్లో పెట్టాలి నవరాత్రులు వచ్చేసాయండి అంతా హడావిడిగా ఉంటుందండి ఎవరు వినరండి ఇంకెప్పుడు పెట్టాలి అంతే ఇంకెప్పుడు ఇదే ఏదో ఒకటి పెడుతూ అందుకని మీ అందరికీ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు పెడితే మీ కంఫర్టబిలిటీ ఎప్పుడూ ఉండదు ప్రతీ నెలా ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటారు మీరు పెట్టుడుగాళ్ళు ఎప్పుడూ పెట్టుకుంటూ ఉండడమే కాబట్టి నేను కూర్చున్నాను అవ్వదు కాబట్టి నాకు కుదిరినప్పుడు పెట్టినప్పుడే వచ్చిన కాబట్టి ఇక్కడ శంకర్లు కూడా అదే అంటున్నారు బాగా ఆలోచించింది మనం జ్ఞానం గురించి దేనైనా వదిలిపెట్టచ్చు కానీ దేని గురించైనా జ్ఞానాన్ని బలి చేసావా నీ అంత ఎందుకు తెలుసా శంకరులు వివేక చూడమని అంటారు పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుంతు కర్మాని భజన్తు దేవతా ఆత్మైక్య బోధేన వినా విముక్తి నసిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపీ అయితే సంప్రదాయవేత్త కదా శంకర్లు ఎప్పుడు దేన్ని ఖండించరు ప్రతిదాన్ని సమన్వయం చేసుకుంటారు బ్రహ్మసూత్రంలో కూడా అదే తత్వ సమన్వయాత్ సమన్వయం చేస్తేనే శాస్త్రం సమర్థవంతంగా అర్థమవుతుంది ఒక మనిషికి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు చర్మం ఎత్తు పొడుగు జుత్తు వెంట్రుకులు గోర్లు లోపల మనస్సు బుద్ధి ఇవన్నీ ఉంటేనే మనిషి ఇందులో ఏ ఒక్కడికి చేసినా ఏమైపోతాడు అవయవ అవయవహీనుడు అంగహీనుడు కదండి అవునా కాదా డిజేబుల్డ్ అవునా కాదా వికలాంగుడు అని అంటాం పరిపూర్ణంగా ఉండాలి అలాగనే కర్మ భక్తి ఉపాసన తీర్థాటన ఇవన్నీ కావాలి కానీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మోక్షాన్ని ఇవ్వదు మరి ఎందుకండి ఇవన్నీ చేయమంటున్నారు క్షమమన్నారు దమమన్నారు శ్రద్ధ అన్నారు తితీక్ష అన్నారు ఇవన్నీ అన్నారు ఎందుకండి ఈ సాధనలు ఇవి మోక్షాన్ని ఇవ్వకపోతే హే పిచ్చివాడ ఒక మనిషి చీఫ్ మినిస్టర్ అవడు అతను ఏం చేయాలి ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆ పార్టీ ఏదైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో ఆ పార్టీ వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుని అందరూ కలిసి ఆ ప్రజాదరణ కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆ ఏ వ్యక్తిని ఎంచుకుంటే సుస్థిరంగా ఉంటుందో ఆ వ్యక్తిని వాళ్ళందరూ ఎంచుకుంటారు ప్రజలందరూ వీణ్ణి శాసనసభాధిపతిగానే ఎంచుకున్నారు ముఖ్యమంత్రిగా ఎంచుకోలేదు బాగా గుర్తుపెట్టుకోండి వీడు శాసనసభాధిపతిగానే ఎంపికయ్యాడు కానీ ముఖ్యమంత్రిగా ఎవరు ఎంచుకుంటారు ఈ శాసనసభాధిపతులందరూ కూర్చుని వాణ్ణి ముఖ్యమంత్రిగా ఎంచుకుంటారు అలాగనే ఇక్కడ కూడా రెండు పరీక్షలు ఉన్నాయి నాకు మోక్షం కావాలి నో డౌట్ నేను ముందు ఈ కర్మ భక్తి ఉపాసన వీటిల్లో నేను నెగ్గాలి ఇక్కడ నెగ్గితే అప్పుడు నా జ్ఞానం సిద్ధిస్తుంది జ్ఞానం వల్ల మోక్ష సిద్ధి కాబట్టి ఇక్కడ బోధోన్యసాధనే బ్యోహి సాక్షాన్మోక్షైక సాధనం ఎంత అద్భుతంగా శంకరులు సునిశ్చితంగా మాట్లాడుతున్నారంటే పాకస్యవ్నివ జ్ఞానం వినామోక్షో నతి ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే నేను భగవద్ చేస్తున్నానండి జపం చేస్తున్నాను నామ సంకీర్తన చేస్తున్నాను మనసులో కల్మషం రానివ్వకుండా మంచి భావాలతో సత్వగుణంతో బ్రతుకుతున్నాను చేతికి నాకు నాకు తోచింది నాకు కలిగున్నది నేను దానం చేస్తున్నాను ఎవరిని విమర్శించట్లేదు ఎవరిని పరుషంగా మాట్లాడట్లేదు అందరితో ప్రేమగా మెలుగుతున్నాను ఏ గుడి కనిపించినా అక్కడికి వెళ్ళి నేను నమస్కరిస్తున్నాను తీర్థాటన చేస్తున్నాను క్షేత్రాలని తిరిగి వస్తున్నాను నమస్కరిస్తున్నాను వాళ్ళకి సేవ చేస్తున్నాను ఇవి చేస్తే చాలదాండి మోక్షానికి ఇవేవి సాధనం కానే కాదు మోక్షానికి మరి ఇవన్నీ ఎందుకండి చేయమంటున్నారు ఇవి చచ్చినంత వరకు చేస్తూ ఉండాలి ఇదేంటండి బాబు ఇది మోక్షాన్ని ఇవ్వదంటున్నారు ఒక పక్క చచ్చేదాకా చేయమంటున్నారు ఎందుకండి బాగా ఆలోచించండి ఇవన్నీ కూడా మనల్ని పవిత్రం చేసుకునేదానికి చేసే కర్మలు ఇంద్రియాలని దేహాన్ని మనస్సుని బుద్ధిని అన్నింటినీ పవిత్రం చేసుకునే దానికి పనికొచ్చే కర్మలు మాత్రమే బాగా ఆలోచించింది అయితే పవిత్రమైతే ఇక్కడ పాలవాడు ఉదయాన్నే వచ్చి వెల్లు కొట్టాడు మీరు పరిగెట్టికెళ్ళారు ఎవరో అని అడిగారు పాలమ్మ అన్నారు వెంటనేవిడేం చేస్తుంది తెలుసు గిన్నెలన్నీ సింకులు ఉన్నాయి ఏ ఎనిమిదిగో తొమ్మిదిగో పనావుడు వస్తుంది తోముతుంది సరేలే ఏదైతే ఏదిలే అని చెప్పి ఆ సింకులో పడున్నటువంటి పాత గిన్నెలన్నీ ఉపయోగించినటువంటి ఉపయుక్తమైనటువంటి గిన్నెలన్నీ దాన్ని వినియోగించినటువంటి వినియోగింపబడ్డ గిన్నెలన్నీ అందులో గిన్నెలాక్కొచ్చి పాలు పోయించుకుంటుందా లేదు పాలు పోయించుకునే దానికంటే ముందు ఇవిడేం చేస్తుంది ఆ గిన్నెల్లో పాలగిన్నె తీసి దాన్ని శుభ్రంగా తోమి దాన్ని కడిగి శుభ్రంగా శుద్ధమైన తర్వాత ఆ నీళ్ళంతా వార్చేసి శుభ్రంగాడిన తర్వాత పట్టుకెళ్ళి పెడుతుంది నేను అడిగాను వాడు పాలు అన్నాడు నువ్వు గిన్నె పట్టుకెళ్ళి పోయించుకోవాలి అందులో తీసి ఎందుకు తోమేవనంటే స్వామీజీ ఆ పాలు విరిగిపోతుందండి నా ఆకలి తీర్చేది పాలే ఈ తోమడం గిన్నె విన్నీ కాదు కానీ ఆకలి తీర్చే పాలు క్షేమంగా ఉండాలి అనంటే ఆ పాలుని నింపి ఉంచుకున్న పాత్ర అంతకంటే క్షేమంగా ఉండాలి శుద్ధంగా ఉండాలి అలాగనే నాకు మోక్షాన్నిచ్చేది జ్ఞానమే కానీ ఆ జ్ఞానం ఇందులో ఉండాలి అనంటే ఈ పాత్ర అంతకంటే శుద్ధిగా ఉండాలి అందుకని ఈ పాత్ర శుద్ధికి ఈ సాధనాలు చెప్పబడిందే కానీ మోక్ష సిద్ధికి కాదు గుర్తుపెట్టుకోండి ఈ పాత్రని తోవడం వల్ల మన ఆకలి తీరదు ఇంకా యాక్షన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువే పెరుగుతుంది ఆకలి ఒక రకంగా ఈ దోహి కడిగి విడి చేసేటప్పుడు ఇంకా ఆకలి ఎక్కువే పెరగచ్చు కానీ నా ఆకలి తీర్చి నాకు శక్తినిచ్చేది పాలే కానీ ఆ పాలుని పోసి ఉంచినటువంటి పాత్ర ధరించిన పాత్ర శుద్ధంగా ఉండాలి లేకపోతే విరిగిపోతుంది అలాగనే ఈ పాత్ర కూడా శుద్ధం లేదనుకోండి ఆత్మబోధ విన్నా తత్వబోధ విన్నా వివేక చూడమని విన్నా ఎన్ని సిద్ధి గ్రంథాలు విన్నా ఉపనిషత్తులు విన్నా భగవద్గీత విన్నా మాకొకరున్నాడు పాపం మాతో చదువుకున్న సహాధ్యాయు మాకన్ని చెప్పారు బ్రహ్మసూత్రాలు కూడా చెప్పారు అతను అడిగాడు మేమందరం కూర్చున్నాం సరదాగా గెట్టుగెదర్లా కూర్చున్నాకి వెళ్ళిపోవాలి బ్రహ్మసూత్రాలు అయిపోయింది ఈరోజుతోటి తర్వాత ఏంటో అన్నాడు వెంటనే ఒక లేచి ఏముంది మంగళసూత్రమే అన్నాడు ఇదేంటి వెంటనే డౌట్ వచ్చింది ఏంటిది అన్నాడు వీడికి బ్రహ్మసూత్రం అయిన తర్వాత కూడా ఇంకేమిటి అన్నాడు అనంటే మంగళసూత్రం ఆవిడొస్తే కానీ వీడికి బ్రహ్మ పదార్థం అర్థం కాదు వచ్చి ఆ మాయ వచ్చి వీడిని శుభ్రంగా చెక్కి చదును చేసి శుభ్రంగా ఎన్నిటినీ క్లీన్ చేస్తే కానీ వీడికి బ్రహ్మ పదార్థం అర్థం కాదు ఇంకా చాలా లోపలు ఉన్నాయన్నమాట ఆవిడ రావాల్సిందే కాబట్టి ఇక్కడ కూడా జ్ఞానానికి ఇవన్నీ అంగాలు గుర్తుపెట్టుకోండి అంగీ జ్ఞానం కాబట్టి ఇక్కడ శంకర్లు అదే అంటున్నారు పాకస్యవహ్నివ జ్ఞానం వినామోక్షోన సిద్ధ్యతి ఎంత ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారంటే ఆయన బాగా ఆలోచించండి కూరగాయలు తీసుకొచ్చాం తరిగాం గిన్నె కడిగాం నీళ్లు పోసేసాం కూరగాయలు అందులో వేసాం ఇంకో గిన్నె కడిగాం అందులో బియ్యం పెట్టేసాం నీళ్లు పోసేసాం అలా పెట్టుకున్నాం అలా కబుర్లో కూర్చున్నాం గంట అయిపోయింది అక్కడికి వెళ్ళి చూసాం ఆ కూరగాయలు అలానే నెలలో పడున్నాయి బియ్యం అలానే నెలలో నానుతూ ఉంది ఏమిటని చూశాడు ఏంటి ఇంకా ఇది ఇంకా తిండి తయారవ్వలేదా ఎక్కడ తయారవుతుంది అన్నీ రెడీ చేశాడు కత్తి బాగా సాను పెట్టాడు కూరగాయలు కోసాడు శుద్ధం చేశాడు పీలు చేశాడు గిన్నెల్లో నీళ్లు పోశాడు అన్ని పెట్టేశాడు కింద పొయ్యి వెలిగించడం మర్చిపోయాడు ఒరే నువ్వు ఇవన్నీ చేశావురా అసలైంది అక్కడ నిప్పురా వంటకు నిప్పు ఎంత ముఖ్యమో మోక్షానికి జ్ఞానం అంత ముఖ్యం అలాగే ఇన్ని కర్మలు చేసినా ఇన్ని సాధనాలు మనం చేసినా జ్ఞానం అనేది మనకు ప్రధానం అందుకనే మీరు ఏ కర్మలైనా చేయండి మంచి కర్మలు చేయండి యజ్ఞయాగాది క్రతువులు చేయండి అన్నీ చేయండి కానీ అవన్నీ జ్ఞానానికే సుమా అనే దృష్టి పెట్టుకోండి జ్ఞానాన్ని బలి చేయకండి దానికి జ్ఞానాన్ని దానికి బలి చేయకండి పుష్కరాలు ఏమి నష్టం ఇంకోసారి కూడా వస్తుంది లేదా ఇంకో కార్యక్రమం ఇంకోసారి వస్తుంది కానీ జ్ఞానం మటుకు మళ్ళీ జీవితంలో ఒక్కసారే తలుపు తడుతుంది అదృష్టం అది తట్టి ఇంకా మళ్ళీ తట్టదుస్సుమ తలుపుని చూసి వెళ్ళిపోతుంది అయ్యో అయోధ్యుడి దగ్గరికి వెళ్ళానే నేను చిచ్చిచ్చి తప్పు చేశాను అని వెళ్ళిపోతుందని కాబట్టి పాకస్యవహ్నివ జ్ఞానం వినామోక్షోన సిద్ధ్యతి ఆ జ్ఞానమే ప్రధానం కాబట్టి ఇక్కడ శంకరులు మూడో శ్లోకంలో ఇంకా ఆ కర్మ భక్తి ఉపాసన ఇవన్నీ ముఖ్యాలేనయ్యా కానీ ప్రధానమైంది జ్ఞానము ఇవన్నీ మోక్షాన్ని ఇవ్వలేవు అని ప్రతిపాదన చేస్తూ మరిన్ని శ్లోకాలు చెప్తారు అది రేపు మనం చూద్దాం హరి ఓం తత్సం